ఆ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళమని నాకు పూజ స్వామిని మెసేజ్ పంపించారు ఈ కాన్ఫరెన్స్ ఒకటి పెడుతున్నారు నువ్వు వెళ్ళు నేను పెద్ద పట్టించుకోవడం మానేస్తానేమోనని అది ఈ దీని వెనక్కాలన్న స్కీమ్ ఇది ఇది ఎప్పటికైనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిందూ హెరిటేజ్ కింద మారాలి అందుకోసం ఈ కాన్ఫరెన్స్ సహకరిస్తుందని నేను అనుకుంటున్నాను కాబట్టి నువ్వు తప్పనిసరిగా ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళు ఎందుకంటే పది మంది వెళ్ళాలి కదండి ఎవళ్ళు వెళ్ళకపోతే అక్కడికి అక్కడికి వీళ్ళ వాళ్లే వాళ్ళే వ్యాల్మహాలు వేసుకుని కాఫీ న్యూటీలు తగ్గిలేకపోతారు ఎవరైనా మాట్లాడేవాళ్ళు కొంచెం పాండిత్యం తెలుసున్నవాళ్ళు మీమాంస తెలుసున్నవాళ్ళు వెళ్ళాలి వెళ్ళమని నాకు కబురు పెట్టాను నేను వెళ్తున్నా ఏప్రిల్ రెండు మూడు కాన్ఫరెన్స్ సో ఏప్రిల్ ఒకటిని వెళుతున్నా ఈ పైన ఇంకా రైలు ప్రయాణం మానేశాను ఎందుకు మానేశానో తెలుస్తున్నానండి క్లాసుల కోసం లేకపోతే రైల్లో వెళ్ళొచ్చు హైగా రైల్లో అయితే పడుకుని వెళ్ళొచ్చు ఈ క్లాసులు క్యాన్సిల్ అయిపోతాయి లేకపోతే ఎనీవే సో ఐఎమ్ గోయింగ్ అండ్ ఫస్ట్ సెకండ్ కాన్ఫరెన్స్ అంటే ఫస్ట్ మధ్యాహ్నం బయలుదేరి వెళ్తున్నాం ఫస్ట్ పొద్దున్న మనం క్లాస్ చెప్పుకోవచ్చు ఇక్కడ బహుశా ఉంటాం ఎనీవే సో ఇది ప్రధా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ జూరి స్ట్రూడెంట్స్లో ఉంది ప్రిన్సిపల్ ఏంటంటే ఒక స్టేట్మెంట్ నుంచి రెండు కంక్లూషన్స్ డ్రా చేయకూడదు ఒక స్టేట్మెంట్ నుంచి ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి విట్నెస్ ఇచ్చాడనుకోండి వీడు ఈ నేరం చేశాడా లేదా అని నిర్ణయించాలి వాడు విట్నెస్ ఇచ్చాడు ఆ విట్నెస్ని బట్టి వీడి నేరం చేశాడని ప్రూవ్ అయిందనుకోండి పనిలో పనిగా ఈ విట్నెస్ని బట్టి అదేదో ఇంకోటి కూడా ప్రూవ్ అయింది దీనికి సంబంధం లేని మరొకటి కూడా ప్రూవ్ అయింది లేదా దీనికి సంబంధం ఉన్నదే మరొకటి ప్రూవ్ అయింది ఇప్పుడు నువ్వు ఈ విట్నెస్ నుంచి రెండు కంక్లూషన్స్ డ్రా చేయొచ్చు ఒకటి వీడు తప్పు చేసేయడమని ఇంకొకటి ఇంకొక దానికి కూడా ఉపయోగపడేట్లాగా అది ఒప్పుకో నువ్వు సెటిల్ చేయి ఓన్లీ వన్ కంక్లూషన్ యూ ఒక స్టేట్మెంట్ నుంచి ఒకటే కంక్లూషన్ దానివల్ల ఏమవుతుందంటే ఈ విట్నెస్ వీడు ఈ విట్నెస్ మూలంగా వీడు నిర్దోషం తేలిందనుకోండి మరొకడు దోషం తేలిందనుకోండి దానికి వాడకూడదు ఈ విట్నెస్ని వీడు నిర్దోషం తేల్చడానికి నువ్వు వాడుకుంటే ఇంకా అదే విట్నెస్ని మరొకడు దోషం తేల్చడానికి వాడడానికి తీరలేదు మరి వాడిని వదిలిపెట్టి వదిలిపెట్టేమని వాడు చెప్పండి నువ్వు వాడిని అరెస్ట్ చేయి వాడి మీద మళ్ళీ కేసు బిల్డప్ చేయి మళ్ళీ స్క్రాచ్ నుంచి కేసు బిల్డప్ చేసుకురా అప్పుడు వీడిని ఇంకోసారి తీసుకొస్తే తెచ్చుకో అంతేగాని ఈ కేసు సందర్భంలో వాడిచ్చిన స్టేట్మెంట్ తోటి మరొకడిని పిరికించడానికి వీల్లేదు ఇదంతా లా అది దీన్ని వాక్య భేద దోషము అంటారు ఈ మధ్యన హెడ్లీ అని టెర్రరిస్ట్ అమెరికా వాళ్ళు అరెస్ట్ చేసి దాని మెటీరియల్ని ఇండియాలో కేసుకి తీసుకురావాలని వీళ్ళు ఏదో ప్రయత్నం చేశారు ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఈ వాక్య భేద దోషం అంటూ వచ్చినట్టు అది లాకి సంబంధించింది నేను ఊరికే స్థూలంగా చెప్పగలను కాబట్టి ఒక స్టేట్ ఒక కంక్లూషనే తీసుకోవాలి రెండు కంక్లూషన్స్ తీయకూడదు అలాంటి పరిస్థితి ఎక్కడ ఉంటున్నారు ఆయన ఇప్పుడు యావాన్ వా ఏమాకాశ యావాన్ వా ఏమాకాశ తావాన్ అంతర్హృదయే వాక్యం ఉన్నది దీనికి రెండు కంక్లూషన్స్ తీయకూడదు రెండు కంక్లూషన్స్ అంటే ఎలా తీయకూడదంటే పుండరీక వేష్టనము చేత ప్రాప్తమైన దహరత్వము తొలగించబడినది ఈ వాక్యం చేత అనే కంక్లూషన్ మీరు డ్రా చేస్తే ఇంకా అక్కడితో ఆపేయాలంటే ఇంకో కంక్లూషన్ చేయకూడదు ఇంకో కంక్లూషన్ ఏమిటవుతుందో తెలిసిన చేస్తే పుండరీక వేష్ట ప్రాప్తన దహరత్వము నివృత్తమైనది నెంబర్ వన్ నెంబర్ టూ ఈ మహాకాశము ఎంత నిడివి గలదియో ఈ లోపల ఉన్న ఆకాశం అంతే నిడివి గలది అని రెండు కంక్లూషన్స్ డ్రా చేయకూడదు అర్థం ఏంటండి నాకైతే స్పష్టంగా తెలుస్తుంది అయితే ఒకప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయటంలో కూడా కొంత రిఫికల్గా ఉంటుంది ఇప్పుడు ఏదైనా వస్త్రం ఉందనుకోండి ఈ వస్త్రం చాలా చిన్నది అన్నాడు అనుకోండి ఎవడైనా చిన్నది ఏమిటాయా ఆ పదిమూర్ల వస్త్రం అంటుందో అంతా ఉందిది అని అన్నారనుకోండి ఆ వాక్యానికి అర్థాలు ఏమిటి ఎన్నర్థాలున్నాయి రెండు అర్థాలు ఉన్నాయా ఏమిటి అలాగా ఇది చిన్నది కాదు ఒక అర్థం ఇది పదిమూరల వెడల్పు గలది రెండో అర్థం రెండు అర్థాలు ఉన్నాయా వాక్యానికి లేవు ఒకే అర్థం అనుకోండి ఇది చిన్నదంటా వెళుతాయి ఆ పదిమూరలు ఇది కూడా అంతా ఉంది అంటే అభిప్రాయం ఏమిటో తెలుస్తున్నాండి ఇది చిన్నది కాదు అనే అభిప్రాయం తీరా మీరు కొలిస్తే ఇది తొమ్మిదో పదకొండో అయితే వాక్యం తప్పు అని అలాగే రాకూడదు అర్థమైందండి ఇది తొమ్మిదే మూర్లే ఉంది కాబట్టి నీ మాట తప్పు లేదా పదకొండు మూర్లు ఉంది కాబట్టి నీ మాట తప్పు అనకూడదు ఎందుకంటే ఆయన అభిప్రాయం అది ఎంత పొడుగుందో కొలిచి ఇది కూడా అంత పొడుగునే కొలిచి చెప్పడం ముందు తాత్పర్యం ఆయన అభిప్రాయం ఇది చిన్నది కాదు అని చెప్పుడే ఉండే అభిప్రాయం అదేవిధంగా ఈ దహరాకాశము అందానికి దహరం అని గాని కానీ మహాకాశం ఎంతుందో అంత ఉందా ఇది అని అన్నారు అంటే అది కూడా ఎప్పుడు అన్నారు ఒక ఆక్ష ఒక వెక్కిరింతకి సమాధానంగా చెప్పారు వాళ్ళు వెక్కిరించారు ఈ లోపలే ఉందిరా అని వెక్కిరిస్తే నీ మొహంలో లోపల మహాకాశం ఎంతుందో అంతా ఉందిది అని అని సమాధానం చెప్పారు ఆ సమాధానం అర్థము ఇది చిన్నది కాదు అని అర్థం దానికంటే అంతేగాని మహాకాశం మీరు కోల్చేసి లోపల ఉన్నదాన్ని కోల్చేసేసి కంపేర్ చేసుకుంటారని కాదు అలా మీరు కంపేర్ చేయదలుచుకుంటే వాక్యభేద దోషం వచ్చేస్తుంది ఒక వాక్య ఒక అర్థం ఏమిటంటే చిన్నది కాదు రెండో అర్థం ఏమిటంటే పరిమాణము సమానము అని రెండు వాక్యాల కింద వచ్చినట్టవుతుంది ఆ వాక్యభేద దోషము అంగీకారము కాదు తెలిసిందండి उभयप्रतिदने वाच्यंत ने पुंडरवेष्टि आकाशकृथिव्या उपपद्यते उपपद्यको दोषम ఈ లోపల ఉన్నది భూతాకాశమే అయ్యే పక్షంలో ఇది భూతాకాశము కాదు చిన్నది కాదు ఇదేదో ఇంకొకటి పరమాత్మ అలా కాకుండా ఇది భూతాకాశమే అని మీరు పెట్టు కూర్చుంటే వాక్యభేద దోషం రావడం ఒకటి ఇంకో దోషం ఏమిటంటే వాక్యాకాశంలో భూలోకాలు విశాలంగా ఇవిడి ఉన్నాయి అదేవిధంగా ఈ అంతరాకాశంలో కూడా ముల్లోకాలు విశాలంగా ఇమిడి ఉందిట అనేది అసంగత మగుము ఎందుకంటే ఇది భూతాకాశం కాదు సంథింగ్ అన్నప్పుడు ఏమో ఆ సంథింగ్లో ముల్లోకాలు ఇవిడి ఉన్నాయేమో అది అది పరమేశ్వరుడే అయితే నిస్సందేహంగా ముల్లోకాలు ఇవిడి ఎలాగూ ఉన్నాయి అప్పుడు కుదురుతుంది తప్ప ఇది భూతాకాశమే ఆకాశం అంటే ఆకాశమే అంటే బయట ముల్లోకాలు విశాలంగా ఉన్నవి లోపల విశాలంగా ఉండడం అన్నది కుదరదు అంతహ సమాధానం సమాధానం అంటే సమ్యక్ ఆహితత్వం విశాలంగా హాయిగా ఉండడం అది సంభవం కాకుండును కాబట్టి ఇక్కడ ఉన్నది భూతాకాశము కాదు కాబట్టి పరమాత్మయే అగురు ఇదంతా సెటిల్ చేసిన తర్వాత ఇంకా వాక్యశేషలో ఉండే ఇతర గుణాలు ఉత్తరేభ్యహానుంది కదా ఒకటి ఇప్పుడు చెప్పాము ఇంకొక ఇంకా ఇతర విషయాలు కూడా చెప్తున్నారు అక్కడికి భూతాకాశ నిరాకరణం భూతాకాశం కాదు అని సిటింగ్ చేశాం ఏష అపహత పామా విజరో విమృత్యు విశోక विजिघर्स असा सत्य सत्यसकल आत्मपतम्वादयु न भूताकाशे संभव इंका कुछ मुलते ఈ మంత్రం కనపడుతుంది ఇది ఏష ఇది ఇదంటే ఏది దహర ఆకాశ తస్మిన్యదంత తదన్వేష్టవ్యం అది అదహరాకాశం మాట ఇది ఆత్మ ఆత్మ అని చెప్పారు ఆత్మ అంటే ఈ పుండరీకము వంటి హృదయము గలవాడు ఒకడు అక్కడ మనిషి ఒకడు నిలబడి ఉన్నాడు ఆ మనిషి యొక్క యథార్థ స్వరూపము అనర్థం ఆత్మ అంటే ఆత్మ అంటే మీరు కొలత వేసి ఆ కొలతనే ఆత్మ అనకూడదు సిక్స్ ఫీట్ ఉన్నాడండి కాబట్టి వాడు ఆత్మ ఆరు అడుగులు అని అనకూడదు ఆత్మ అంటే దేహాన్ని కొలతతో వేయకూడదు వాడు పండితుడండి కాబట్టి వాడు ఆత్మ పండితుడు అనకూడదు బుద్ధి ఈ ఆత్మకు పెట్టకూడదు ఎవడి బుద్ధిది నా బుద్ధి ఆ నేను ఆత్మ వాడికి అహంకారం ఎక్కువ ఎవడి అహంకారము వాడే అహంకారం వాడికి ఎక్కువ అన్నాడంటే వీడికి తక్కువ కదా ఎవరు నాకు అహంకారం తక్కువనమా ఇంకొకరికి అహంకారం ఎక్కువని మనం ఎప్పుడన్నా మనకి తక్కువ దాని తాత్పర్యం కదా మన నాకు తక్కువ అని వీడు ఎప్పుడైతే అన్నాడో నా అహంకారం తక్కువ అంటే ఇప్పుడు కాబట్టి నేను వేరు అహంకారం లేరు అహంకారం అనేది అదొక ఎంటిటీ అది అప్పుడప్పుడు పైకి వస్తుంది మీతో అప్పుడు ఖాళీగా ఉంది ఇప్పుడు మామూలుగా ఇడ్లీ ఇడ్లీ టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చారనుకోండి ఇడ్లీ టిఫిన్ చట్నీ అన్నీ బాగున్నాయి తినేస్తూ ఉంటారు కాఫీలో కొంచెం షుగర్ తక్కువైందనుకోండి ఏ కాఫీ ఇలా ఉండేవి అది కాదు అహంకారం ఇడ్లీ తింటున్నప్పుడు లేదు అహంకారం చూసారా చిత్రం ఇడ్లీ తింటున్నప్పుడు ఉండదు కాఫీ తేడా వచ్చేప్పటికి అహంకారం వస్తుంది అహంకారం అలా కాఫీ కూడా బాగుందనుకోండి ఇంకా ఉండదు అహంకారం అహంకారం అనేది అప్పుడప్పుడు పైకి లేస్తూ ఉంటుంది మిగతాప్పుడు ఉండదు మిగతాప్పుడు తెలివి ఉంటుంది చేష్టలు ఉంటాయి దేహం ఉంటుంది మనస్సు యొక్క మూమెంట్ ఉంటుంది అన్ని తెలుస్తూ ఉంటాయి తెలివి ఉంటుంది కానీ అహం ప్రజ్ఞానం ఉంటుంది అహంకారం ఉంది అహంకారం ఎప్పుడు వస్తుందంటే ఆ ప్రజ్ఞానంలో ఒక గుడి పడాలి ఒక ఒక నాటు పడాలి అప్పుడు అది అహంకారం ఉంటుంది ప్రజ్ఞానంలో నాటు పడాలి మామూలుగా వాడి దాన్ని వాడు పోతున్నాడు అనుకోండి అహంకారం ఉండదు ప్రజ్ఞానం ఉంటుంది ప్రాణం ఉంటుంది ఎవడో ఏ శుభారావు అనిపించాడు అనుకోండి వీడిని నన్నేం తిరుగుతాడు వెనక్కి అది అహంకారం ఆ ముడి పడ్డప్పుడు కాబట్టి అహంకారము కూడా ఆత్మ కాదు అహంకారానికి వెనుక ప్రజ్ఞానం ఉన్నదే అది ఆత్మ ఏష ఆత్మ ఇగో ఈ దహరాకాశము ఈ పుండరీకం లోపల ఉన్నది ఇది ఆత్మ తర్వాత పుణ్యపాపాలు ఉంటాయి ఎవళ్ళకుంటాయి అహంకారానికి ఉంటాయి కర్తకుంటాయండి పుణ్యపాపాలు అకర్తకుండవు దీనికి ఓ దృష్టాంతం నేను చోట చూశాను చాలా మంచి దృష్టాంతం అని అనిపించింది అంతకంటే బెటర్ దృష్టాంతం నాకు తగలేదు ఒకతను రైల్లో ప్రయాణం చేస్తున్నాడు విజయ చెన్నై విశాఖపట్నం చెన్నై రాత్రి ఒంటి గంటకి విజయవాడ వస్తుంది అన్నీ రాత్రి ఒంటి గంటకే వస్తాయి విజయవాడ మన హైదరాబాద్ విమానాల్లాగా అన్నీ ఒంటి గంటకే వస్తాయి వెళ్ళేప్పుడు అంతే వచ్చేప్పుడు అంతే చూద్దాం మరి అర్థం కాదు సో రాత్రి ఒంటి గంటకు వచ్చింది అది వీడు నిద్రపోతున్నాడు ఎవడో దిగేవాళ్ళు దిగ బిలబిల్లాడుతూ దిగుతారు విజయవాడలో మళ్ళీ బిలబిల్ల ఆడుతూ ఎక్కుతారు రిజర్వేషన్ గపార్ట్మెంట్ ఎవడో పెద్ద ట్రంక్ ఒకటి మోసుకొచ్చాడు ఒక నెట్టి మీద పెట్టి ఎక్కాడు ఎక్కా ఆ ట్రంక్ ఈ అడుగును పెట్టమన్నాడు వాడు ఆ పెట్టేశాడు అది చాలా హెవీగా ఉంది అది తోసినప్పుడు అంతా తెలుస్తుంది సరే ఆ కూలీకి డబ్బిచ్చి పనులు చేశాడు పడుకున్నాడు వీడిదంతా వీడికి తెలివి వచ్చి పరికించాడు చూశాడు ఓ ట్రంక్ పెట్టుకుని ఒకడు అది హెవీ ట్రంక్ ఒకటి వచ్చింది కాబట్టి కొంచెం గమనించే గమనించే సందర్భం మామూలు పెట్టయితే ఆవిడూ పట్టించుకోడు అయిపోయింది నెల్లూరులో వాడు దిగి వెళ్ళిపోయాడు ఆ ట్రంక్ దింపినట్టు వీడు నిద్రపోతున్నాడు ఆ ట్రంక్ దింపినట్టుగా వీడేమీ గమనించలే కానీ వాడు దిగినట్టుగా గమనించాడు ఏమో దివ్యాడో మానే వీడి పెట్టి వీడు చూసుకుంటాడు కానీ ఆ ట్రంక్ ఎందుకు చూస్తాడు మద్రాసు వచ్చింది వీడు పై నుంచి కిందికి దిగి తన పెట్టి తీసుకుంటుంటే ఆ పక్కనే ట్రంక్ కూడా కనపడి ఏమన్నా అందరూ రైలు దిగేస్తున్నారు ఈ ట్రంక్తో ఎక్కిన వాడు నెల్లూరులో దిగినట్టు ఏమో చీకట్లో నేను సరిగ్గా చూడలేదేమో అని వీడు పెట్టుబట్టుకుని దిగేద్దాం అనుకుంటే వీడికి ఖాళీ దొరకలేదు అందరూ దిగారు అందరూ దిగేశారు వీడు ఒక్కడే ఉన్నాడు ఫైనల్గా వీడు దిగుతున్నాడు ఆగాడు ఆగి వెనక్కి చూశాడు ఇంకా కంపార్ట్మెంట్లో ఎవరు లేదు మళ్ళీ వెనక్కి వచ్చాడు వచ్చి కూర్చున్నాడు తన పెట్టు ఓపెన్ చేసుకున్నాడు సర్దుకున్నాడు చూశాడు చూశాడు పైన ఏమైనా అందులో పెట్టా అన్నీ వెతుక్కున్నాడు ఇంకో ఐదు నిమిషాలు కూడా ఆగాడా పెట్టాడు ఆ ట్రంక్ ఎవడు ప్లేన్ చేయలేదు ఈ లోపల ఒక కూలి వచ్చాడు ఈ కూలి వాడు మీ పర్మిషన్ ఏమి అడగడు కదా వాడు వెంటనే ఆ ట్రంక్ని పెట్టిలా సా ట్రంక్ ఎత్తుకుంటున్నానంట ఎత్తుకోండి వాడు వీడు కూడా ముట్టుకోలేదు ఎత్తుకోండి సరే ఓనర్ వస్తే అది కూడా వీడేం కదా సరే వీడు తన పెట్టి పెట్టుకుని నడుస్తున్నాడు ఆ కూలి వాడు వీడు వెనక్కాలని నడిపిస్తుంది ఆ హెవీ ట్రంక్ కొట్టుంది అంతవరకు వాడు నాదని అనలేదు టికెట్ ఇచ్చి లోపలికి వెళ్ళి బయటకు వెళితే కూలర్డు కూడా వాడు వెనకాల వస్తాడు నాదని అనలేదు టికెట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు కూలర్ మధ్యన గ్యాప్ కూడా పెట్టాడు ఆ కూలాడు వచ్చి బా సా బాగండి అన్నాడు వాడు వచ్చేసాడు ఈ ట్రంక్ అవడదని నేను అడిగాడు టికెట్ ఇన్స్పెక్టర్ అంటే అప్పుడు కూలర్డు ఏమని చెప్పాడు వీడేం చెప్పలేదు కూలర్డు అన్నాడు ఈ సాబుదని చెప్పాడు సరే దీనికి డబ్బు కట్టండి అన్నాడు ఎంత కట్టాలి అని అడిగాడు అప్పుడు అడిగాడు ఎంత కట్టాలి ఫోన్లు తెలివితే అంటే వంద రూపాయలు అవుతుంది అన్నాడు వంద ఇచ్చేశాడు ముందుకు వెళ్ళిపోయాడు పంకన ఆదరణ అనలేదు ముందుకు వెళ్ళిపోయాడు ఈ కూలాడు వెంట పడుకున్నాడు ట్యాక్సీ కూడా వచ్చాడు ట్యాక్సీ మాట్లాడుకున్నాడు కూలాడు ఆ ట్యాక్సీ పక్కనే ఉన్నాడు కదా డిక్కీ తీమున్నాడు కూలాడు తీశాడు వీడి పెట్టాడు కూలాడు సార్ నాకు యాభై రూపాయలు ఇవ్వండి రూపాయలు కూలి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాడు అప్పుడు ఇంక ఇంటి దగ్గర ఎవరు లేరుగా ఆ ట్రంక్ దింపుతున్నాడు ఇంక ఇప్పుడు తనే దింపుకోవాలి అప్పుడు సడన్గా ఓ పోలీస్ కారు వచ్చి ఆగింది సాబ్ ఈ ట్రంక్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ నేను విశాఖపట్నం నుంచి వస్తున్నాను ఏముంది సార్ ఆ ట్రంక్లో ఉన్నాడు హెవీగా ఉంది అది పుస్తకాలు బట్టలు ఉన్నాయన్న పుస్తకాలు అని చెప్పేది తెలివితేటలుగా ఎందుకంటే హెవీగా ఉంది కదా ఒకసారి తీయండి సార్ తాళం లేదు వీడి దగ్గర తాళం కోసం వెతికెళ్ళలేదు నేను ఎక్కడో తాళం మిస్ప్లేస్ చేశాను అంటే పోలీసులు అంటే దాన్ని పాత తాళం అని ఓ ముట్టుముతాడు ఊడొచ్చి తీస్తే లోపల శవ ఉంది వీడిని జైల్లో పెట్టారు వీడు అంటాడు నాది కాదు ఆ ట్రంక్ నాది కాదు అంటే అక్కడ వంద రూపాయలు కట్టినప్పుడు ఒక ట్రక్కు రిసీట్ ఒకటిచ్చాడు వీడికి అది వీడి జైబులో ఉందా ఇదిగో మీ పేరు మీద ఉంది రిసీట్ ఆ కూలాన్ని పట్టుకొచ్చారు ఎరా ఎవరిలో ట్రంక్ ఈయే సా నన్ను పెట్టుకుని మోయమంటే నాకు యాభై రూపాయలు ఇచ్చాడు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ని పట్టుకొచ్చాడు ఈయే ట్రంక్ నేను ఈ నేను లగేజీ రిసీట్ ఇచ్చాను నాది కాదు అంటాడు ఇది కాకపోవడం ఇదే జైల్లో పెట్టారు తర్వాత ఎవరైందని అనవసరం ఈ కర్తృత్వం అలాంటిది నేను కర్త అని మీరు అన్నారే మీకు పుణ్యపాపాలు రెండు చుట్టుకుంటాయి ఒకప్పుడు మీరు నేను కర్త అని అనకపోవచ్చు అహం కర్త అని అనకపోవచ్చు ఆక్షేపలభ్యహా కర్త అందుకోసం నేను కథ అలా చెప్పాను ఇతను ఎక్కడైనా అన్నాడా ఆ ట్రంక్ నాది అని ఎక్కడైనా అన్నాడా ఎవరితోటైనా అటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడా ఇవ్వలేదు you don't have a recorded statement to that effect kani athani pravartanam anta kuda aa trunk owner ella pravartinchado la pravartinchadu chaalu adi chaalu aa trunk velli aa shavanni vide vide madaram chesadan pattesarante he has to prove that he did not murder adhe vidhanga nenu kartane nenu kartane anndu kani karta ite ellaa ga adugulu vestado alla adugulu vesadu చాలంతే ఖర్తయిపోయాడు అంతే పుణ్యపాపాలు పట్టేసుకుంటాయి ఏ పుణ్యం పట్టుకుంటున్నప్పుడు మహా ఉత్సాహపడతాయి గంగానదిలో స్నానం చేస్తాడు నాకు పుణ్యం వచ్చింది అప్పుడు పక్కన పురోహితుడు అంటాడు మీరు మూడుసార్లు మునక వేసి నేను మంత్రాలు చెప్తాను అప్పుడు ఇంకో మూడు మునకలు వేస్తే మీకు మామూలు కంటే ఎక్కువ పుణ్యం వస్తుందని చెప్తాడు అంటే వీడిసారి ఏం చెప్పేసి ఆయనకి కొంత రక్షినిచ్చి ఫీజు దక్షిణని అంటే ఫీజు అనమాట ఫీజు ఇచ్చి ఇంకో కొంచెం ఎక్కువ పుణ్యం సంపాదిస్తాడు దేవాలయానికి వెళ్తాడు పూజ అక్కడ పురోహితుడు అంటాడు అష్టోత్తరం అంటాడు ఆయన చేయిస్తాను భోగం ప్రత్యేక భోగం చేయించండి అంటే ఈ ఆగుతాడు ప్రత్యేక భోగం అదెందుకబ్బా నూట రూపాయలు అదెందుకబ్బా అన్నట్టుగా ఆగుతాడు ఏం మాట్లాడు ప్రత్యేక భోగం చేయిస్తే ఇరవై ఆరు తరాలు ఇటు ఆరు తనాలటూ లోకల్లో అంటే పోలే నూట యాభై రూపాయల కోసం ఇటు ఆరు తరాలు అటు ఆరు తరాలు ధరింపబడుతూ ఉంటాయి కాదండి ఎందుకు సిరిగా మోకాలుండి వాళ్ళు ఉండునా నూట యాభై మనం నెలగా వేల లాభు సంపాదిస్తున్నాం సరే కార్యండి పుణ్యం సంపాదిస్తాడు నువ్వు నెలగా యాభై వేలు సంపాదిస్తున్నావు కదా ఎక్కడ చూస్తున్నావు ఉద్యోగం ఆ ఉద్యోగం అంతా సక్రమంగా చేస్తున్నావా లేకపోతే అప్పుడప్పుడు కాముచోరు చేస్తున్నావా కాముచోరు చేసినప్పుడల్లా నీకు ఆ లెవెల్కి కొంత పాపం వస్తూ ఉంటుంది ఎప్పుడైనా గమనం లెక్కేసుకున్నావా ఎప్పుడైనా సో ఈ పుణ్య పాపాలలో ఇరుక్కుని వీడు సంతాలు పడుతూ ఉంటారు మహాత్ములు ఉంటారు వాళ్ళు నువ్వు పుణ్యం చేసుకో పాపం చేయొద్దు అని బోధించి ఆ బోధ ప్రాథమిక దశలో ఆ బోధం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రే నువ్వు అపహత పాప అని చెప్పాలా అక్కర్లేదా ఏష ఆత్మా అపహత పాత్మా ఉపనిషత్తు దగ్గరికి పుణ్యం కురు పాపం మా కురు ఇంత ఇప్పుడు హై కష్టపడి జరిగి ట్యూషన్కి వెళ్ళేవారు తర్వాత కాలేజీలో కష్టపడి జరిగి ట్యూషన్కి వెళ్ళేవారు యూనివర్సిటీకి వెళ్ళి మాకు ట్యూషన్ ఎళ్ళు చెప్తారంటే చూసిన వాళ్ళు చెప్పడం ఫోన్లండి ట్యూషన్ లేకుండా ఇప్పుడు పరీక్ష పేసవ్వాలంటే ఇది అయ్యే మాట కాదంటాడు వీడు అదేం కుదరదు ట్యూషన్ చెప్పరు ట్యూషన్ మాటది ఏం పాఠం కూడా చెప్పరు వీళ్ళే చదువుకోవాలి వాళ్ళే చదువుకోవాలి నేను బరోడాలో ఉన్నప్పుడు ఏదో రీసెర్చ్ చేసే రోజుల్లో కొత్తగా విద్యార్థి చేరి ఆ బాస్సుని కలవడానికి కుదరట్లేదు లేదా ఆయన్ని కలవడమే కుదరట్లేదు ఇలా అయితే రీసెర్చ్ ఎలా చేస్తావు అని అన్నాడు నాతోటి నువ్వు ఎప్పుడు కలిసేవారు ఆయన అంటే నిన్నే కలిశానని అన్నాడు మరి అంత మళ్ళీ వారం రోజుల నిన్ను కలవరు వారాన్ని ఒక్కసారే కలుస్తారు మరి వారం రోజులు ఏం చేయను అంటే నువ్వు ఆలోచించు నువ్వు ఆలోచించి లేకపోతే నీ కొన్ని ఉంటారు వాళ్ళతో సంప్రదింపులు జరిపి చేస్తా విద్యార్థుల్లో విద్యార్థులు అంతేకాదు ప్రతిరోజు బాస్సు కలవాలంటే కలవరు సో కాబట్టి ప్రతిదానికి ఓ స్టేజ్ ఉంటుంది ఆ పై స్టేజ్కి వెళ్ళాలి పాప్మ అంటే పుణ్యపాపముల యొక్క కలయిక పుణ్యపాపములు రెండింటికి కలిపి పాప్మా అని అర్థం అపహత పాప్మా అపహత పాప కాదు అపహత పాప అంటే పాపం లేదు పుణ్యం ఉందని అలాగే ఉండదు సర్వారంభాహి దోషైన భూమే నాజ్ఞి రివావృత పాపం లేని పుణ్యం ఉండదు పాపం లేని పుణ్యం ఉండదు పుణ్యం లేని పాపం ఉండదు ముగ్గురు కలిసి దొంగతనం చేశారు ఓ లక్ష రూపాయలు పెట్టి కొట్టేశారు ఆ తర్వాత ముగ్గురు కలిసి పంచుకున్నారు ముప్పై మూడు వేల పంచాడు ఇంకో రూపాయి ఉంది మిగిలిన ఉన్నారు నువ్వే ప్లాన్ అది ఆ రూపాయి నువ్వు తీసుకున్నారు నేను తీసుకొని నీకు ఎందుకంటే అది అధర్మం అది కరెక్ట్ గా పంచుకోవాలి ఆ పాపం నాకొద్దు అది అయితే ఈ రూపాయి ఏం చేద్దాం ఓన్లీ అక్కడ బిచ్చవాళ్ళు ఎవరిలో ఉన్నారు వాళ్ళకి దానం చేద్దాం మనం ముగ్గురికి పుణ్యం సమానంగా వస్తుంది ఆ రూపాయి వాళ్ళకి ఇది స్మగ్లర్స్ స్మగ్లర్స్ లో నీట్ ఉంటుంది హవాలా ర్యాకెట్ అని హవాలా రేఖ నా నాకు తగ్గుతూ ఉంటుంది అప్పుడప్పుడు నేను కొంత యూటిలైజ్ చేయలేదు నేను యూజ్ చేసింది తక్కువ కానీ ఒకసారి యూజ్ చేశాను కరెక్ట్గా తగిలింది నేను టెస్ట్ కోసం మీకు డాలర్లు అక్కడ ఇచ్చేయటమే ఇక్కడ వచ్చి రూపాయలు మీరు తీసుకో అక్కర్లేదు వాళ్ళే తీసుకొచ్చి మీకు ఇస్తారండి అక్కడ డాలర్లు ఇచ్చేయటమే రిసీట్ కూడా వాళ్ళే ఇవ్వరు ఇవ్వమంటే ఇస్తాడు తెలకాయితం మీద రాసిస్తాడు ఏం చేసుకుంటారు ఆ రిసీట్ అదేం వ్యాలిడ్ కాదు అక్కడ డాలర్లు ఇచ్చేస్తే ఇక్కడ మీకు ఫోన్ వస్తుంది మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి వాళ్ళకి మీ ఫోన్ వస్తుంది సార్ డబ్బులు మీకు డబ్బులు ఇవ్వాలి ఎప్పుడు రమ్మంటారంటాడు ముక్కు ముఖం తెలియని వాడు ఎవడో అంటాడు అంటే అవును నేను ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నానంటే అరగంటలో వస్తాను సార్ అంటాడు వాడు అరగంటలో వచ్చి మీకు లెక్క కరెక్ట్గా ఇచ్చేసి వెళ్తాడు ఇది నెవర్ గోస్ రాంగ్ అదే మీకు ఈ వెస్ట్రన్ యూనియన్ అనే డబ్బులు దాంట్లో పెద్ద లక్ష సమస్యలు పెడతాడు ఇవ్వడు సరికాను ఈ సర్టిఫికెట్ తీసుకురా పాన్ కార్డు పాన్ కార్డు తీసుకొచ్చి మాటైతే నువ్వేట్ నాకు డబ్బులు ఇచ్చేది నేనే సంపాదించుకుంటా పాన్ కార్డు లేదు కనుకనే వారి దగ్గరికి వెళ్ళాం కదా కాబట్టి స్మగ్లర్స్ లో నీతి ఉంటుంది వాళ్ళకు కొంత పుణ్యం ఉంటుంది ఇప్పుడు వాటి డబ్బు చేతిలో పెడితే అబ్బా చాలా సంతోషంగా సమయానికి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చాడు ఎంత చాలా థ్యాంక్స్ అండి అని మీరు అంటారు వారికి పుణ్యం ఉంటుంది కానీ ట్యాక్స్ ఎగ కొట్టిన పాపం వీడికి ఉంటుంది వాడికే ఉంటుంది కాబట్టి పుణ్యం పాపం కలిసి ఉంటాయి అలాగే పెద్ద పెద్ద యజ్ఞాలు యోగాలు చేస్తారు చూసారా దాంతో చాలామంది నలిగిపోతారు మీరు ఏదైనా ఒక పెద్ద కార్యం చేశారంటే ఎవరినోహల్ని ఎక్స్ప్లాయిడ్ చేయకుండా చేయలేదు మీరు నేను చూశాను కాబట్టి చెప్తున్నా ఎవరో మీరు ఎక్స్ప్లాయిడ్ చేయాలి ఎవరికో మీరు హింస చేయాలి ఎవరికో మనస్సు కష్టపడుతుంది ఫిజికల్గా కష్టపడతాడు వాడు యాభై రూపాయలు పనిచేసిన వాడికి ముప్పై ఇస్తారు ఇంకొక డెబ్భై రూపాయలు పనిచేసిన వాడు మీ దగ్గర బెలిపించేసి నూట యాభై పట్టుకుపోతాడు ఒక అమాయకుడిని మీరేమో విక్టిమైజ్ చేస్తారు ఇలాంటివివో కొన్ని లేకుండా పెద్ద కార్యం పూర్తి అవకాశ రాజ్యాంతే నరకం ధ్రువం అని ఒక పెద్ద పని పూర్తయ్యేపప్పటికీ పాపం కూడా మీరు మూటకంటారు ఓ ఇంత పుణ్యము ఓ గుప్పిడు పాపం కూడా మూటకంటారు కాబట్టి పుణ్య పాపాలు ఎప్పుడూ కలిసి ఉంటాయి ధర్మంలో అధర్మం ఉంటుంది ధర్మం ఎక్కువ అధర్మం ఓపరంత అధర్మంలో అధర్మం ఎక్కువ ధర్మం ఓపరంతా అవుతుంది కర్తృత్వం ఉన్నంత ఇదే పరిస్థితి మరి లోపల ఉన్న ఆత్మ అపహత పాప దాని ఎందు పుణ్యపాపాలు రెండు లేవు విజరో విమృత్యు ఇదో పెద్ద సమస్య వీడేమో నేను ముసలివాణ్ణి అయిపోయాను అంటాడు దుఃఖంగా ఉన్నప్పుడు ఒంట్లో బాగులేనప్పుడు ఒంట్లో ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను అరవై ఏళ్ళు వచ్చాయి షష్టి ఆరోగ్యంగా ఉన్నప్పుడు షష్టి పూర్తి ఏమంటే బర్త్డే కొంచెం నడువు నొప్పి కాలు నొప్పి పుట్టినప్పుడు నేను పెద్దవాడిని అయిపోయాను సో ఈ విధంగా మనిషి అంట ఎలా ఉంటాడండి మీరు నేనని కాదు మనిషి అంటే ఎలా ఉంటాడు దేహాభిమానం గలవాడు అలా ఉండకపోతే ఇంకెలా ఉంటాడు దేహమే నేను అనుకున్నవాడు హీ ఈజ్ కండెమ్డ్ టు దట్ కైండ్ ఆఫ్ లైఫ్ వేరే ఆత్మ ఉన్నది లోపల దహరహ ఆకాశం మాట ఏమిటి విజరో విమృత్యు ఈ జరా మృత్యువు మీరు ధ్యానం చేయడం చేతగాక దేహమే నేను పట్టుకూర్చుంటే జరా మృత్యువు మిమ్మల్ని ఇరవై నాలుగు గంటల వింటారు మీరు అప్పుడప్పుడు ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే జరా మృత్యువు ఉండి స్థానంలో ఉంటాయి మనం పైకి వెళ్ళేటువంటి అవకాశం లభిస్తుంది అది అప్పుడు దానికోసం ఏం చేయాలి జరామృత్యువులను పరిహరించ కోసం ఏం చేయాలి లోకంలో అందరూ ఏం చేస్తారో చెప్పుకుంటారా అందరూ కాశీలో లేకపోతే రామేశ్వరం పోతాం కాశీ వెళ్ళిపోతే అక్కడ జరామృత్యు యొక్క ఉపాయం కాశీలో ఉంటుంది కాశీలో ఏం చేయాలి ఏమీ చేయగలదు ఉండడమే కాశీలో ఉండడం అంటే అర్థం ఏంటి అంటే దేహమే నేను గనుక ఈ దేహాన్ని కాశీ పట్టుకుపోయి ఈ దేహాన్ని కాశీలో పెట్టేస్తే నేను కాశీలో ఉన్నట్టే ఎందుకని దేహమే నేను గనుక అవునా అవునా అర్థమైందామైతే నేను దేహం కాదు మరైతే కాశీ వాళ్ళక్కర్లా అప్పుడు ఇంకో కాశీ ఉంది కాశ్యాం హి కాశతే కాశీ సో కాశ్యాం హి కాశీ ఇది కాశీ ఇక్కడ కాశతే కాశీ ఇక్కడ కాశీ ప్రకాశిస్తోంది సో దహర ఆకాశ తస్మిన్నంత అది ఆ అంటే కాశీ పంచకం పుస్తకం ఒకటి మీరు పట్టుకుని చదవాల్సి ఉంటుంది దట్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ సో కాబట్టి ఈ జరా మృత్యువులు ఆ హృదయంలో ఉండే ఆత్మస్వరూపానికి లేవు ఎప్పుడు కూడా ఇప్పుడు గుండె సరిగ్గా కొట్టుకోట్టలేదు అనుకోండి ఏం చేస్తారు డాక్టర్ దగ్గరికి పరిగెడతారు ఫైన్ యూ డూ దాట్ బట్ ఈ గుండె లోపల ఆకాశం ఒకటి ఉంది దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు ఉంది యూ హ్యావ్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ దాట్ జరామృత్యువుల నుండి మీకు యథార్థమైన విముక్తి అక్కడ లభిస్తుంది విజరో విమృత్యు విశోక శోకము శోకం అంటే ఏమిటో తెలుసు అండి గతాన్ని తలుచుకుని దుఃఖించడం గతాన్ని తలుచుకుని దుఃఖించడం అంటే నేను ఒక ఫ్యామిలీని చూశాను భార్య భర్త నలుగురు కొడుకులు నలుగురు కూతుళ్ళు ఈ భా ఈ భర్త భార్య ఉమ్మడి కుటుంబం ఈ భర్త అజమాయిషీ చేసేవాడు ఆయన హీఈ్ ఇన్ఛార్జ్ భర్త ఇన్ఛార్జ్ ఉన్నాడంటే భార్య ఈజ్ ఇన్ఛార్జ్ ఇట్ గోస్ విత్ అవుట్ సైడ్ భర్త ఇన్ఛార్జ్ ఉన్నాడంటే బయట నుంచి బయట నుంచి ఎవరైనా ఫర్ అవుట్ సైడర్స్ హీ ఈజ్ ఇన్ఛార్జ్ బట్ రియల్లీ షీ ఈజ్ ఇన్ఛార్జ్ ఆ రకంగానే కుటుంబాలు నటిస్తూ ఉంటాయి అయిపోయింది కొంతకాలం అయింది అయితే ఈ నలుగురు కొడుకులు పెద్దవాళ్ళు అయిపోయారు ఆస్తి పంపకం పెట్టారు ఎవడో ఒకడు మొదలు పెట్టాడు ఇక ఈ రోజుల్లో ఆస్తి పంపకం ఇంకా ఆపడం కష్టం ఊళ్ళో వాళ్ళందరూ కూడా నలుగురు కలిసే ఉన్నారే ఆశ్చర్యంగా ఉండి వ్యవసాయం కూడా కలిసే చేసుకుంటున్నారే అని ఊళ్ళో వాళ్ళందరూ ఆశ్చర్యపడుతూ అయితే వీళ్ళ ఆశ్చర్యానికి తగ్గట్టుగానే ఒక రోజు ఏమైందంటే ఎవడో పెట్టారు వన్ ఆఫ్ ది సన్స్ సపరేట్ ఒక సన్ను సపరేట్ అవగానే తండ్రి అన్నాడు సరే నువ్వు సెపరేట్ అయిపోవు మేము మిగతా వాళ్ళని కలిసి ఉంటామని అన్నారు అప్పుడు మిగతా కోడళ్ళు వాళ్ళందరూ కలిసి మేము కూడా సపరేట్ అయిపోతాం ఇంకా అసలు అంటూ సపరేషన్ వచ్చిన తర్వాత మాకు మాత్రం ఎందుకు ఇది సపరేట్ అయిపోయాయి అయిపోతే మరి వీళ్ళిద్దరం వీళ్ళిద్దరి దగ్గర కొంత సామాన్లు విడిగింది మరి దాని మాట ఏమిటి మేము మిమ్మల్ని చూస్తాం అది కూడా సపరేట్ చేసి ఇచ్చేసేది ఇల్లు కూడా నాలుగు భాగాలు చేసేసారు ఆస్తి నాలుగు భాగాలు చేసేశారు కూతుర్ని వెళ్ళిపోయారు ఇప్పుడు ఈయన ఆవిడ ఉన్నారు వీళ్ళిద్దరినీ చూసి పూచి కొడుకు వీళ్ళు మూడు నెలల ఓ ఇంట్లోనూ మూడు నెలల ఓ ఇంట్లోనూ ఇలా ఉన్నారు వీళ్ళిద్దరూ ఒకప్పుడు అజమాయిషీ అంతా వాళ్ళ చేతుల్లో ఉండేది ఇప్పుడు వాళ్ళు మూడు నెలలు అవుతూనే యూ షిఫ్ట్ సో బైక్ నుంచి ఎప్పుడైనా వెళ్ళి వీళ్ళని పలకరించి వాళ్ళు ఈ మార్పు చూసి అత్యాశ్చర్యాన్ని పొందారు ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి ఇప్పుడు ఆ యజమాను ఒకప్పుడు దానం ధర్మం చేసేవాడు ఇప్పుడు దాన ధర్మం చేయడానికి ఆయన దగ్గర ఏమీ లేదు వాళ్ళు పెడితే తిన ఎవరో వేద పండుతులు వచ్చి నాకు ఏదైనా ఇప్పించండి మహాప్రభు నేను నీకేం ఇప్పిస్తాను రోజు వాళ్ళు పెడితే నేను తినాలి లేదు వెళ్ళి రమ్మను నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమో నీకు ఉపయోగపడదు అని చెప్పాడు అది తలుచుకుని కుమిలిపోతూ ఉండేవాడు ఇవి భజగోవింద శ్లోకాల్లో శంకరాచార్యులు చెప్పారు ఈ పరిస్థితిని ఆయన వర్ణించారు ఎందుకు వర్ణించారంటే దాంట్లో పడిపోయిన తర్వాత నువ్వు బయట రాలేవు ఆ దాంట్లో పడకముందు జాగ్రత్త చెప్పడం కోసం వర్ణించారు యావద్విపార్జన సక్త తావన్ నిజ పరివారో రక్త తర్వాత ఆ పశ్చాజీవతి జర్జర దేహే వార్తాం పృచ్చటి కోపి నగేహే అది ఎలా ఉందంటే ఆయన ఏదో ఈ మధ్యకాలంలోనే ఈ అంత చూసి చెప్పాడు అన్నట్టుగా ఉంది ఎప్పుడో రెండు వేల ఏళ్ళ క్రితం చెప్పిన వాటలా లేదది సో శోకం అనేది ఉండి తీరుతుంది ఎందుకంటే గత జ జీవితపు స్మృతులు ఆ స్మృతి పథంలో ఎప్పుడూ మెదులుతూ ఉంటాయి మనస్సు అలా పనిచేస్తూ ఉంటుంది పిచ్చిలాగా ఆ స్మృతులన్నీ వస్తూ ఉంటాయి ఆ స్మృతులన్నీ వీడిని హింస పెడుతూనే ఉంటాయి మీరు ఆ శోకం నుంచి బయటపడే ఉపాయం ఉన్నది అదే కంటే మీ హృదయంలోనే దహరాకాశం ఉన్నది అక్కడ వేసుకో పుట్ యువర్ టెంట్ డే ఆ దహరాకాశంలో టెంట్ వేసుకోవాలి తప్ప మనస్సులో టెంట్ వేసుకుంటే వీడు ఖర్చైపోతాడు కాబట్టి విజర విమృత్యు విశోక విజిఘత్సహ అపిపాస దేహాభిమానం పెట్టుకుంటే ఆకలి దప్పిక ఈ రెండు వీడిని వీడి జీవితాన్ని శాసించడం ప్రారంభిస్తాయి ఆకలి నాకు ఇది కావాలి అది కావాలనే తిండి మీద ఆ వ్యామోహం పెరిగిపోతుంది పెద్ద వయస్సు వచ్చి కొలది ఈ అవలక్షణాలన్నీ వస్తాయి చెప్పుకుంటారు కూడా యంగ్ పీపుల్ ఇంట్లో వాళ్ళు ఈ మధ్యన మా నాన్నకి పెద్దవాడు అయ్యాక అన్యావలక్షణాలు వచ్చా అని పక్కవాడిని చెప్తుంది నాతో అలా కొంతమంది చెప్పిందా నేను అనేవాడిని చూడవా లానకాయా నువ్వు పెద్దవాడు అయిపోతున్నావు పెద్దవాడిని అయిపోతున్నావు ఎవరికీ ఎక్సెప్షన్ లేదు దీంట్లో నీకు ఆయన ఇంకా ఎంతకాలం జీవిస్తాడంటావు డెకేడ్ బతుంటాడా డెకేడ్ బ్రతకడం ఇయర్స్ ఒకప్పుడు ఇయర్స్ కూడా ఉండవు మంత్సే ఉంటాయి నీకు భగవంతుడిచ్చి నీ అవకాశాన్ని వినియోగం చేసుకుని సేవ చేయరాయన అలాగా పెట్టుకోకు అలా మనస్సులో వైకల్యం పెట్టుకుంటే నువ్వు సేవ చేయలేకపోతావు ఆ సేవ బరువు అయిపోతుంది ఆ దోషం కూడాను సేవ చేసే అవకాశం ఆయన తప్పులు ఆయనకు ఉంటాయి సేవ చేయి అని నేను చెప్తూ ఉంటా అలాగే బాధ్యత కూడా చెప్తా భర్త చెప్పిన మాట వింటలేదంటే నువ్వు సేవ చేస్తూ ఉండవమ్మా సేవ చేసి చూడేమవుతుందో ట్రై చేయి యూ ట్రైట్ వాడు కూడా నీకు సేవ చేశాడు కదా ఈ మంచిది చేయట్లేదు ఒకప్పుడు చేశాడు కదా ఇవి నువ్వు చేసి చూడు కొంత పాతివృత్యమనే ఒక ధర్మం ఒకటి ఉంది ఉంది అలాంటిది ఒకటి ఉంది నువ్వు పూర్తిగా నా అది కుదరదు అని నువ్వు అటువంటి స్టాండ్ తీసుకుంటే ఐ కెనాట్ టెల్ ఎనిథింగ్ దట్ టు కమింగ్ ఫ్రమ్ ఎ మ్యాన్ యు మే హ్యావ్ దట్ కెండ్ ఆఫ్ ఎ ప్రెజుడిస్ దట్ ఐ హ్యావ్ ప్రెజుడిస్ ఐ డోంట్ హ్యావ్ ప్రెజుడిస్ బట్ ఆ మాట నేను చెప్తే నీకు నచ్చకపోవచ్చు నువ్వు ఆలోచించు పాతి వృత్యం అనే ధర్మాన్ని నువ్వు చేప చేతబట్టు కొంత సేవ చేయి కర్మయోగం చేయి కర్మయోగం అంటే నిస్వార్థంగా ఉపకరించడం పేరే కర్మయోగం దాన్నే నీ పరిస్థితికి ట్రాన్స్లేట్ చేస్తే ఆ ట్రాన్స్లేషన్ ఏమైనా వస్తుందంటే పాతి వృత్యభూ వస్తుంది డూ నిస్వార్థంగా కర్మయోగం అన్నది కొడుకు వస్తుంది తంత్రి తల్లిదండ్రులకు సేవ అని ట్రాన్స్లేట్ అవుతుంది శిష్యుడికి గురువు గారికి సేవ ట్రాన్స్లేట్ అవుతుంది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ట్రాన్స్లేట్ అవుతుంది అది స్త్రీ దగ్గరికి వచ్చేప్పటికి భక్తకు సేవలు ట్రాన్స్లేట్ అవుతున్నాయి కాబట్టి ప్రతి చోట ఒకే రకంగా ట్రాన్స్లేట్ అవ్వదు కనుక యూ అండర్స్టాండ్ ఇట్ అండ్ డూ ఇట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్ అని నేను చెప్తూ ఉంటాను కొంతమందికి నొక్స్ ఉంటుంది కొంతమంది రిజెక్ట్ చేస్తారు దేవత యాక్సెప్ట్ అయితే ఓకే సో ఎనీవే సో ఈ పెద్ద వయసు వచ్చేప్పటికీ మీరు కనుక కొంత ధ్యానము భగవద్గీత ఉపనిషత్తులు ధ్యానము ఇవి మీరు పెట్టుకుంటే మీరు సేవ్ అయిపోతారు లేకపోతే విజయ సహా అపి పా సహా దీంట్లో పడిపోతారు నేను చూశాను ఒకటి ఆయనకి టీ అంటే వ్యామోహం అతకాలం వల్ల అలా ఉండేవారు ఓ బెల్లముక్క వేసి కొంచెం నీళ్లు కాచి దాంట్లో టీ పౌడర్ వేసి ఫిల్టర్ చేసి కొంత పాలు పోసి ఇవ్వాలి ఆయనకు మూడు నాలుగు సార్లు తాగుతాడు తను అధికారంలో ఉన్నప్పుడు అజమాయిషీ చేసి తెప్పించుకుని తాగేవాడు ఇప్పుడు ఆయన అధికారం పోయింది ఆయన పాపం ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి వచ్చేసింది ఎవళ్ళైనా టీ ఆ టైంకి పెట్టిస్తే మహానంద పడతాడు టీ పెట్టిపోకపోతే ఇబ్బంది పడతాడు విసుక్కుంటాడు సో అలాగంటే దురదృష్టంలో పడిపోతాడు మనిషి మనిషిని ఈ ఆకలి దప్పిక శాసించడం ప్రారంభిస్తే దేహాభిమానం ఎక్కువైపోయి వైరాగ్యం లేకుంటే ఇవన్నీ శాసిస్తూ ఉంటాయి కాబట్టి వయస్సు వచ్చేకూలది తెలుసుకోవాలి ఈ ఆకలి దక్తికలపై విజయాన్ని సాధించాలి అంటే ఏమిటి ఏదిన్నా కడుపులో పారేస్తే అది సర్దుబాటు అయిపోయిట్లా ఉండాలి ఒక ఆయన అన్నారు ఓ స్వామిజీ అన్నారు నాతోటి ఏమన్నా ఇలాగే భోజనాలు వెరైటీ మారిపోతుంటే పడగటం లేదని ఆ నాటి ఇప్పుడు అంటే అన్నా ఇంకెప్పుడు అనకో ఎందుకంటే రోగం మనస్సులో పుడుతుంది మనస్సులో పుట్టి దేహానికి వస్తుంది భిక్ష చేసుకుని బతికివాడికి నాకు ఈ వెరైటీ పడదండి ఒకే రకం భోజనం ఉండాలి ఒకే టైంకి ఉండాలంటే అది ఎప్పుడు కుదురుతుంది అసలు ముందు ఆ నోషం రానివ్వకు ఆ నోషనం వచ్చిందంటే యు ఆర్ కాంప్రమైజ్డ్ నీ శేష జీవితం దుర్భరం అయిపోతుంది నోషన్ రానివ్వకు ఎలాంటి భోజనం పర్లేదు ఏదో టైంకి రెండు కోట్లు రెండు భోజనాలు ఏదో టైంకి ఒక గంట ఇటులో ఏదో సంథింగ్ అదే అదే తినేస్తే ఆ దేహం దాని దాని ఉంటుంది నేను ఆ దహరా ఆకాశంలో నేనుంటాను అనే లెవెల్కి వీడికి వెళ్ళాలి వెళ్తే బా బాడీ చెప్పిన మాట వింటుంది కాబట్టి ఆకలి దప్పికల ఎడల కూడా సరైనటువంటి దృష్టికోణం ఉండాలి వాటి కూడా తాదాత్మ్యం ఉండకూడదు ఎందుకంటే ఆకలి దెప్పిక అన్నవి ప్రాణధర్మాలు పుణ్యపాపాలు బుద్ధి ధర్మాలు సుఖదుఖాలు మనస్సు యొక్క ధర్మాలు ఆకలి దప్పికలు ప్రాణధర్మాలు వీటికి ఊర్ములు అని పేరు షడూర్మయ అనేది అంటారు ఇవి ఆత్మధర్మాలు కావు ఆత్మ అంతరాకాశంలో ఉంటుంది కదా విజిఘత్స అవిపాప అపిపాస సత్య సత్య సంకల్ప చూడండి ఆత్మస్వరూపం నుంచి ఏ కామన పుడితే అది సత్యమైపోతుంది అక్కడి నుంచి ఏ సంకల్పం పుడితే అది సత్యమవుతుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసుందండి మీ హృదయము అంత పవిత్రంగా ఉండి మీరు ధ్యానంలో నిష్ట పొంది మీరు అలా సత్వగుణ ప్రధానంగా శాంతంగా ఉంటే మీ హృదయం నుంచి వచ్చే ప్రతి సంకల్పం యథార్థం అంటే అర్థం యథార్థమయ్యే సంకల్పాలే వస్తాయి మీరు అటు నుంచి ఇటో చేసుకోండి ఇటు నుంచి అటో చేసుకోండి నా హృదయం నుంచి సత్యకామహ సత్య సంకల్ప అంటే అది వర్కౌట్ కాదు అలా కాదు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అండి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయి కలెక్టర్ అయ్యాడు ఆయన మాటకు ఎదురు లేదు అంటే ఆయన ఆరు అడుగులు పొడుకున్నాడు నేను ఆరు అడుగులు పడుకున్నాను ఆయన మాటకు ఎదురెందుకు లేదు నా మాట అంతకంటే గొప్ప అలా ఎందుకని ఆయన ఆ పొజిషన్లోకి కష్టపడి చదువుకుని తపస్సు చేసి వచ్చి కూర్చున్నాడు కాబట్టి ఆయన మాటకు ఎదురు లేదు సత్య సంకల్పుడు ఆయన ఆయన ఎంత పొడుకున్నాడో నేను అంతే పొడుకున్నా కాబట్టి నేను సత్య సంకల్పుడు కావాలంటే అవదు అలాగే మీరు ధ్యాననిష్ఠులై ఈ సంసార చింతనలని విడిచిపెట్టి పూర్ణమైన విరక్తులుగా జీవిస్తూ ఉంటే మీ మనస్సులో కామన పుడుతుంది ఏమైనా కామన పుడుతుంది బ్రహ్మసూత్ర పాఠం చెప్పాలి అని కామన అలాంటి కామనే పుడుతుంది ఇంకే కామన పుట్టదు ఒకప్పుడు కామన సత్యమైపోతుందండి ఆ స్థితికి మీరు చేరుకుంటే కామన సత్యం అయిపోతుంది దానిని ఒక మహిమ అనే కేటగిరీ ఇవ్వడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే అది ఈ మహిమల పేరుతో చలామణి ఇప్పుడు మాకు ఈ మాకు మహిమ ఒకటి అక్కడ చేస్తారు వాయు చేస్తారు పృథ్వీ చేస్తారు తల్లి గర్భంలో రెండున్నర సంవత్సరాలు ఉన్న తర్వాత పుట్టేది నేను అంటున్నారు నేను అడిగాను మీకెలా తెలుసునండి హౌ డూ యూ నో ఏం మాటలు మాట్లాడతారు స్వయం కన్ఫ్యూజ్డ్ పరాలు కన్ఫ్యూజ్ అయ్యింది హౌ డూ యూ నో నేను రెండున్నర సంవత్సరాల తల్లి గర్భంలో ఉన్నాను అని ఆయన చెప్పేసుకుంటే వీళ్ళొందరూ తలకాయ ఊపేసుకున్నారు హౌ డూ యూ నో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు కాబట్టి సత్యకాల సత్య సంకల్ప మీరు ఆ రకంగా వ్యాఖ్యానం చేయకూడదు సో కనుక వారి హృదయం పవిత్రమైన హృదయంలో ఏ కామన పుడితే అది కామనే కాదు కామన్ అనే ఏదో మాట వలసకి అది సత్యం అయిపోతుందంటే ఏ సంకల్పం పుడితే ఆ సంకల్పం సత్యమైపోతుంది అది ఇప్పుడు చెప్పండి అది ఆ దహరాకాశము ఫిజికల్ స్పేసా లేక జీవుడా లేక పరమాత్మ పరమాత్మ ఇది వాక్యశేషము ఉత్తరేభ్య ఓం పూర్ణమదస్ పూర్ణమిదం పూర్ణా పూర్ణమద్య పూర్ణశ్య ఓం నమం